చె తద్విందతే తత్ విందతే దాని పొందాలి అని అనుకో చక్షు సాహి కళతో పొందాలి ఏది మానుషం విత్తం చక్షు మానుషం విత్తం చక్షుషాహి తద్విందతే దాన్ని పొందేది కాబట్టి ఇప్పుడు ధనం అనుకోండి బనో బ్యాంకు బినో ఎక్కడ కనపడతా ఉంది ధనం కళస్కోండి కనపడతదే అంతుడి కనిపిస్తుందే కనుక చక్షు సాహి తత్ విందచే కాబట్టి ఎవరైనా డబ్బు ఇచ్చారనుకోండి మన కళ్ళతో చూసి లక్కెట్టుకునేది ఊరికి ఇలా అంటే కాదు ఇలా అంటే అది వంద లేకపోతే ఐదు వందల వెయ్యే యాభయ చెప్పు చెక్షు తత్ విందే కాబట్టి చెచ్చు ఎందుకని చెచ్చు మానుషం విత్తం చెక్షుహు మానుషం విత్తం చెక్షుహు కంటికి కనిపించేటువంటిది మానుషం విత్తం ఓకే రెండవది ఏంటి దైవం శ్రోత్రం దైవం శ్రోత్రేణి శృణోతి తత్ విందే తత్ శృణోతి కాబట్టి దైవధనం అనేటువంటిది శ్రోత్రం దైవం దైవవిత్తం అదేంటో తెలుసా కంటికి సంబంధించింది కాదు చెవికి సంబంధించింది ఆ చెవికి ఎందువల్ల శ్రోత్రేణహిశ తృణోతి చెవితో వినవలసిందది కాబట్టి విత్తము రెండు రకాలు మానుషం హి దైవం కాబట్టి దైవానికి సంబంధించిన విత్తమేంటి చెవిలతో పొందాలి మనం అర్థమవుతుంది ఇప్పుడు జ్ఞానం జ్ఞానధనం ఇది చక్షుఃనిపించే ధనం వేస్ట్ అంటే మరీ అర్థం అనర్థం అని కాదు వేస్ట్ అంటే అది కాదు అర్థం పనికి వస్తుంది లౌకికంగా పనికి వస్తుంది వరకు ఉంటది ఆ తర్వాత ఉపయోగపడతాను అర్థం కాబట్టి ఇది దీప్తిమత్ సవర్చసం దీప్తిమత్ ప్రకాశవంతమైనది ఏం ప్రకాశం తదేవా ఆత్మతత్వం అస్మి ఇది కాబట్టి ప్రకాశవంతమైంది ఆత్మే గనక అది నేను అయి ఉన్నాను ఊర్ధ్వ పవిత్ర స్వృతమస్మి ద్రవిణగం సువర్చసం నెక్స్ట్ మేధా మేధాశక్తి అమృతక్షిత సుమేధ శోభనా మేధ శోభనా మేధ అంటే సర్వ్ఞత్వ లక్షణ యశాది శోభనా మేధ ఆయన బుద్ధిమంతులండి ఆయన జ్ఞానవంతులండి ఏం జ్ఞానం ప్రపంచంలో ఉండే జ్ఞానం కాని ఇది కాదు సర్వజ్ఞత్వం పరమాత్మకు ఉండేటువంటి సర్వజ్ఞత్వ లక్షణాలు ఏదైతే ఉందో అది సుమేధ మేధ సుమేధ సు అనేటువంటి పట్టణంలో అంత కనుక మేధస్సు అందరికీ ఉండొచ్చు జ్ఞానం సుమేధ అంటే సర్వజ్ఞత్వాది లక్షణం సర్వజ్ఞత్వ లక్షణ యస్య మమ నాకుండేటువంటి ఆ సర్వజ్ఞత్వ లక్షణాలను బట్టి ఆ విధంగా ఉంది సుమేధ అమృత అక్షిత అమృత నశించినటువంటి వాడిని అక్షిత కాబట్టి అమృత అమృత స్వరూపిణ్ణి అక్షిత వ్యయం కానిటువంటి వాడిని ఎప్పటికీ కానీ అశ్వద్ధ వృక్షం ఏదైతే ఉందో అది వ్యయమైపోతుంది అది ఉండదు ఈ రోజు ఉంటుంది అశ్వద్ధం రేపు ఉండదు కనుక ఇప్పుడు రెండు తెలుస్తున్నాయి మనకు ఉండేటువంటి వృక్షం ఒకటి దాని ప్రేరణకర్త ఒకడు ఏం కావాలన్నా మనం పట్టుకోవాలి సంసార వృక్షం కావాలన్నా లేక దీనికి ప్రేరణకర్త ప్రేరయుత అయినటువంటి పరమాత్మ కావాలన్నా పరమాత్మ ఎక్కడో లేడు జగత్తుకు దూరంగా బ్రహ్మవేదం విశ్వమితి సంసారం ఎక్కడుందో పరమాత్మ అక్కడే ఉండాడు కొండెక్కడుందో కుమరే మట్టి ఆ ఉపాదాన కారణం మట్టి అక్కడే ఉంది కాబట్టి పరమాత్మ ఇక్కడే ఉన్నాడు గనక ఏం కావాలన్నా మనం పట్టుకోవాలి సంసార వృక్షం కావాలన్నా లేక దీనికి ప్రేరణకర్త ప్రేరయిత అయినటువంటి పరమాత్మ కావాలన్నా పరమాత్మే కావాలి అసంగోహ్యయం పురుష అయం పురుష అసంగహ కాబట్టి నేను కూడా నీ తోడున్నాను నాకేం బాధలేదు ఎంతక తెలుసా పట్టుకునే వాడికి నేను నేను అన్నిటికీ ఆధారంగా ఉన్నాను వాటి మీద ఏమి లేదు నీకు అనిపిస్తుంది అది నాకు ఆనందాన్ని ఇస్తుందని అది అశ్వద్ధం రేపు ఉండదు నీ ఆనందం కూడా పోతుంది కాబట్టి అసంగోహ్య అయం పురుష అయం పురుష అసంగ కాబట్టి నువ్వు కూడా ఏం కావాలి అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః సచిదానంద రూపోహం అహమేవాహమవ్యయ అహం ఏ అహం అవ్యయ ఇది వ్యయ అశ్వద్ధ వృక్షం వ్యయహ ఈ సంసార వృక్షం ఎప్పుడైనా కూడాను నశించిపోతుంది క్షయమైపోతుంది రేపు ఉదయం ఉండదు ఉంటుందో ఉండదు మనకు తెలియదు अव्य न संगु संगु संघ दुनिया असंगे रागम देश रागम संसार वृक्षा दीनमीद रागम एद नशिब दादा रागम कंगम अंटे रागम बागं असंगम अंटे विरागम रागम का विराग स्वभाव वैराग्यम అటువంటి వైరాగ్యాన్ని పొంది బ్రహ్మే కావాలి నాకు నశించేటువంటి ఈ జగత్ కాదు పరిణామశీలమైనటువంటి ఈ జగత్తు కాదు నిత్యానందాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ కావాలి అని కనుక నీకు తెలిస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా సంఘం కాదది ఆ సంఘం అందువల్ల ఈ సంసార వృక్షాన్ని కనెక్షన్ ఈ సంసార వృక్షాన్ని ఖండించాలి నువ్వు ఖండించకపోయినా అది ఖండింపబడుతుంది అది సమాస అందుకని వృక్షదానాను మొదట అది నువ్వు అసలు ఉంచుకోవాలనుకున్నా కూడాను ఉండదు వృచ్ఛేదాత్మకస్యా సంసార వృక్ష అహం ప్రేరివా ప్రేరయుత